పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐ వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు ఆయన తండ్రి నీ కంటి పాప వలె కాచి కాపాడి దినముకు నీ నూతనమైన కృపా శక్తి బలం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగునుగాక లెలుయ తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారు ప్రభా అక్కడ నేను ఉంటారన్నావు ప్రభా తండ్రి అవును ప్రభ మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహమనందండి వాక్యం స్వరం ద్వారా మాట మాట్లాడండి ప్రభా నా ప్రభా తండ్రి ప్రభా అవును ప్రభా దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానంతో కాక జ్ఞానంతోనే నడుచుకోమన్నావు ప్రభా తండ్రి కాబట్టే ప్రభా నాయన మేము మాకు ఇచ్చిన సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకుంటున్నాయిన ప్రతిదినం మధ్యాహ్న కాల సమయం మందు నీ సన్నిధికి వచ్చి ప్రభ ఎంతగానో ప్రభాయనైనా మీరు మాకు ఎన్నో చూపిస్తున్నారు ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ఆయన మాకు ఎట్లా వెళ్ళాలా ప్రతిదీ మాకు మార్గము అన్ని మీరు చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ అలాగే మా బలహీనతలు చూపిస్తూ మమ్మల్ని సరిచేస్తూ ప్రభా నీ కొరకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి అలాగే ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి ఎవరైతే ప్రియులు రాలేదో రాని కూడా ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని నడిపించండి ప్రభ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేని అవకాశం లేని వాళ్ళకు కూడా మీరే దీవించి ఆశీర్వదించండి వాళ్ళకు కూడా మీరే తోడుండి ఈ జరిగే ఆరాధన అంతటికి మీకే మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి అమేన్ అమేన్ నడిపీంచునా నడింద్రమునేవా నవజీవనమాగమునా జన్మతరింపా నడి పీంచునా నా జీవితీరమునాపయయ బారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మవిరూయా నా దీక్ష ఫలింపా నా వలు కాలిడుము నా సేవ జనుము నడిపించు నానావా రాత్రంతయు శ్రమ రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము రక్షించు నీ శిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా ఆత్మర్పణ చేయకే ఆశించి తిని చెలి అహమును ప్రేమించు చునే అరసి ప్రభుని కలిమి శా నిరాశాయే ఆవేద నిరాయే ఆధ్యాత్మికలే మిగని అల్లాడెనావలూ నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుటమాని తిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడన ఇప్పుడు పాటింతుని మాట నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోను నైవులలో లోతైన నాబ్రతుకు లోపించని అర్పణగా లోకేశజేయుమయా నడిపించు నానావా ప్రభు ఏస్తుని శిష్యుడనై ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణ ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణముచేతు నడిపీక్షునా నడిచంద్రమున దేవా నవజీవనమాగమున థ్యాంక్ యూ దిలీప్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మనం వాక్యంలోకి వెళ్దాము ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏస్తకే వందనాలు నికే స్తుతులు నైనా నీకే స్తోత్రములు ప్రభ ఇదిగో తండ్రిని యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభ నైనా నీ యొక్క వాక్శక్తి నాకు అనుగ్రహించు ప్రభ నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించి ప్రభ ఈ వాక్యాన్ని నేను ప్రకటించాలా ప్రభ నా స్థానంలో మీరుంటే ఎట్లా ఉపదేశిస్తారు ఎట్లా ప్రకటిస్తారో ప్రభ ఆ రీతిగా నేను మాట్లాడాలా నా నోటిలో నుంచి నీ మాటలే రావాలా ప్రభ ఆయన మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ఆయన మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఇక్కడ ఒకటో కొరిందీలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఒకటో వచనము ఇక్కడ ఏముందంటే ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఒకటో వచనం అంటే సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి కాబట్టి ఇక్కడ కొరింది పత్రికకి పౌలు చెప్తుండు కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం ఒక విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తుండు ఏంటంటే మన పితరుల గురించి ఆయన ఆ సంఘానికి చెప్తుండు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అని జ్ఞాపకం చేస్తుండు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ లో మేఘము క్రింద అంటే మేఘం అంటే ఇంగ్లీష్ ఇక్కడ క్లౌడ్ అని ఉంది కాబట్టి దేవుడు మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అని ఈ కొరందీల పత్రికకి జ్ఞాపకం చేస్తుండడు పౌలు కాబట్టి మనం నిర్గమా వెళ్తే పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు ప్రభు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యహూవ త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను కాబట్టి ఇక్కడ మేఘము క్రింద నుండిరి అంటే వీళ్ళందరూ దేవుని దగ్గర ఉన్నారు అని మనకి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుండు ఎందుకంటే వాళ్ళందరూ యహూవ త్రోవలో నడవాల కాబట్టి ఆ త్రోవలో దేవుడు వారిని నడిపిస్తుండడు కాబట్టి వాళ్ళకి రాత్రి ప్రయాణము అనేది లేకుండా ప్రయాణం చేయాలా కాబట్టి ఈ ఇస్రాయల్ ప్రజలు బానిసులుగా ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క మూలుగులు దేవుడు విన్నాడో వాళ్ళ ప్రార్థన ఆయన అంగీకరించి ఆయన తీర్మానించుకున్నాడు అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని తర్వాత ఎప్పుడైతే మోషే ద్వారా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఆ ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు దేవుని త్రోవలోనే రావాలా కాబట్టి ఆయన దగ్గరికి రావాలా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి రావాలంటే ప్రయాస అంటే రాత్రి పగలని లేదు ఇంకా ఆ రీతిగా ఆయన త్రోవలో నడవాల కాబట్టి ఎప్పుడైతే మోషే ఈ ఇస్రాయేల్ ప్రజలందరూ ఎప్పుడైతే దేవుని త్రోవలో నడుస్తుంటే వాళ్ళకి పగలు ఎట్లా ఉన్నాడు దేవుడు పగటి వేళ మేఘస్తంభము లాగా ఉన్నాడు మన దేవుడు ఎందుకు మేఘస్తంభంలాగా ఉన్నాడంటే వారికి వెలుగిచ్చుటకు అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి రాత్రి వేళ అగ్నిస్తంభం ఎందుకంటే అగ్ని అంటే మంట ఉంటే ఆ మంట ఉంటే ఎంత చీకటిలో ఉన్నా వెలుగులాగా కనిపిస్తుంది కాబట్టి ఆ రీతిగా ప్రయాణం చేసుకుంటూ రావాలన్నమాట కాబట్టి చూడండి చీకటిలో వాళ్ళు నడుస్తున్నా ఆయననే అగ్నిస్తంభం లాగా ఉన్నాడు పగటి వేళ నడుస్తుంటే ఆయన మేఘస్తంభం లాగా ఉన్నారు కాబట్టే ఆ ప్రజలందరూ ఇస్రాయేలులందరూ ఆయన కింద ఉన్నారు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం జరుగుతుంది వారందరూ సముద్రంలో నడిచిపోయేరి కాబట్టి చూడండి మనం ఎప్పుడైతే మనం ప్రభు నిమిత్తము ఆయన నిమిత్తము మనం ఆయన నడవలసిన త్రోవలో మనం నడిచినప్పుడు అది పగలైనా రాత్రైనా అది ఏదైనా కానీ కాబట్టి చూడండి మనకి ఆయనే మేఘస్తంభం లాగా రాత్రి వేళ అగ్నిస్తంభంలాగా ఉండి మనతో చూడండి ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అంటే దేవుడే వాళ్ళు ఎట్లయితే ఇస్రాయేల ప్రజలు మోసే నడిపిస్తా ప్రయాణంలో నడుస్తున్నారో వాళ్ళ ముందు నడుస్తుంది కూడా దేవుడే అంటే వాళ్ళ మధ్యలో దేవుడే ఉన్నాడు కాబట్టి చూడండి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది నిర్గమకాండము పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఎందుకు ఆయన తొలగించలేదంటే వీళ్ళు నడవాలా ఎక్కడికి నడవాలంటే ఆయన దగ్గరికి రావాల ఆ ఐగుప్తి నుంచి రావాలా వాళ్ళ దగ్గరికి దేవుని దగ్గరికి రావాలా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఆత్మీయంగా ఇప్పుడు మనం ఎట్లా అంటే ఈరోజు ఐగుప్తి అంటే మతపరమైన జీవితమే అన్నట్టు మతపరంగా జీవించే అన్నట్టు ఆచారబద్ధకంగా నామమాత్రపు క్రైస్తవుల్లాగా వేషధారకుల్లాగా ఉన్నారన్నట్టు కాబట్టి వాళ్ళని మనం నడిపించాలా ఎక్కడికంటే దేవుని సత్యంలోకి కదా దేవుడు ఎట్లయితే ఆ కానాను దేశంలో ఆయన చూడండి ఆ పాలు తేనెల ప్రవహించే దేశానికి నడిపించమన్నాడు మోసేని ఎందుకంటే అక్క అక్కడ ఉండేది దేవుడే కాబట్టి ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తే ఈరోజు ఇస్రాయల్ ప్రజలంటే దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారంటే బానిసుల్లాగా ఉన్నారు ఎవరికంటే ఎక్కడ ఉన్నారంటే మతంగా మతపరంగా బానిసంగా ఉన్నారు చర్చీలకి ఆ రీతిగా బానిసత్వంలోనే ఉన్నారు కాబట్టి చూడండి వాళ్ళ శరీరాలు మాత్రము మంచిగానే ఉంది అనుకుంటున్నాయి కానీ వాళ్ళ ఆత్మలు మాత్రము దేవుని పట్ల ఘోషిస్తున్నాయి ఎందుకంటే అవి రక్షణ పొందిన ఆత్మలు కదా ఆయన నామంలో రక్తంలో కడగబడి రక్షణ పొందిన ఆత్మలు ఆ స్వాస్థ్యమంతా పరలోకంలో భద్రపరచబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ విధానానికి ఆ పరలోకంలో ఆయన దగ్గర ఉన్న వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళ ఘోషిస్తున్నాయి అన్నట్టు కాబట్టి దేవుడు వాళ్ళ మూలుగులు వింటున్నాడు అన్నట్టు కాబట్టి మనము ఎట్లా ఉండాలా ఇప్పుడు ఆయన మనం ఎప్పుడైతే వాళ్ళని ఆ బాణిసత్వం నుంచి అంటే ఆచారబద్ధకమైన జీవితం గావచ్చు నులివెచ్చని జీవితం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళని మనము నడిపించాలా ఎక్కడికంటే సత్యంలోకి ఎందుకంటే దేవుడే కదా వాక్యము వాక్యమే దేవుడు కాబట్టి దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యంలోకి ఆయన సత్యంలోకి మనం నడిపించాలా కాబట్టి అలా నడిపించాలంటే మనకి రాత్రి తేడా లేదు పగలనే తేడా లేదు మనం నడవాలా ప్రయాస కాబట్టి చూడండి ఆయన తొలగించలేదు సముద్రంలో నుండి రక్షణ పొందిరి అన్నాడు ఎప్పుడైతే నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో మోసే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యహోబా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను కాబట్టి చూడండి ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు నడుచుకుంటా వచ్చినప్పుడు అక్కడ ముందు చూస్తే సముద్ర మార్గం ఉంది సముద్రం ఉంది వెనక చూస్తే శత్రు సైన్యం ఉంది అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా దేవుడే నడిచిండు కాబట్టి చూడండి ఎప్పుడైతే దేవుడు ఆయన చెయ్యి చాపి ఆ రాత్రి అంతయు దాన్ని గద్దిస్తే అది ఆరిన నేలగా అయింది కాబట్టి నీళ్లు విభజింపబడగా ఇస్రా ఎలిలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండును కాబట్టి చూడండి ఎప్పుడైతే ఈ మోసే ద్వారా చూడండి ఆ దేవుడు ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయన చిత్తమును బట్టి మోసేని ఆయన నడిపించిండో ఎప్పుడైతే మోసే ఆ పని చేసినప్పుడు వీళ్ళందరూ కాపాడబడినారు అదే ఆ సముద్రము కుడి ఎడమల్లాగా రెండు గోడల్లాగా అవ్వకుండా అది ఆరిన నేలలాగా ఉండకుండా ఉంటే వీళ్ళు నడిచిపోవడం అనేది వీళ్ళకి అసాధ్యం కాబట్టి అది ముందుకు వెళ్ళకపోతే అది అసాధ్యం గాని వెనక శత్రు సైన్యంలో వీళ్ళంతా మరణించే వాళ్ళు కాబట్టి అది పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు అంటే మోసే ద్వారా పిత్తరులు సముద్ర మార్గంలో నడిచిరి కాబట్టి వాళ్ళంతా దేవుని ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళతో మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా నడిచిండు కాబట్టి ఇక్కడ చెప్తుండు అయితే ఇస్రాయేలీలు ఆరిన నెలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడవలే ఉండును కాబట్టి ఇక్కడ చెప్తుండ మళ్ళీ పౌలు ఒకటో కొరిందేళ్లకు పదో అధ్యాయం రెండో వచనంలో అందరూ బట్టి అందరూ కదా ఎవరు అందరూ ఆ ఇస్రాయల్ ప్రజలు ఎవరు దేవుని బిడ్డలు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన బిడ్డలు అన్నట్టు ఇస్సాకు యాకోబు సంతతి ఆ ఇస్రాయల్ బిడ్డలందరూ మోసను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి కాబట్టి బాప్తీసము దేనికి సూచన అంటే రక్షణకి సాదృశ్యం కదా కాబట్టి ఎప్పుడైతే మోషే దేవుని పిలుపుకు తగినట్లు నడుచుకొని ఆయన చిత్త ప్రకారంగా రాత్రి పగలు అనే భేదం లేకుండా ఆయన నడుస్తుంటే ఆయనకి మోసేకి దేవుడు ఎట్లా ఉన్నాడు పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి మోసేతో ఆయన నడిచి చూడండి ఎట్లా ఈ సముద్ర మార్గంలో వీళ్ళంతా బాప్తీసం పొందిరు కాబట్టి ఎప్పుడైతే ఆ మోసే ద్వారా వీళ్ళందరూ రక్షణ పొందిండ్రు అని దేవుడు జ్ఞాపకం చేస్తుండడు కొరందీల సంఘానికి పౌలు కాబట్టి మోసే మోషే దేవుడు పట్ల తనకు కలిగిన చిత్తము తనకు తగిన పిలుపు ఇక్కడ మనం చూస్తే మోషే ద్వారా అనేకమైన ఇస్రాయల ప్రజలందరూ రక్షింపబడినారు అని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తోడు అదే రీతిగా మత్తాయి సువార్తలోకి వెళ్తే మూడవ అధ్యాయము మూడవ వచనము ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పేరు చూడండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక శబ్దము అని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన వాడితడే మత్తాయి సువార్త మూడవ అధ్యాయం నాలుగో వచనము ఈ యోహను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు మిడతలను అడవి తీనియు అతనికి ఆహారము కాబట్టి ఎప్పుడైతే మోషే దేవుని పట్ల ఆయన చిత్తం ప్రకారంగా నడుచుకున్నాడో ఆయనకి పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నాడో అనేకమైన ఇస్రాయిల్లందరూ ఆ సముద్రంలో బాప్తిసం పొందినంటే వాళ్ళందరూ రక్షింపబడినారు అంటే ఆ రీతిగా మోషే తనకిచ్చిన బాధ్యతను తనకిచ్చిన కర్తవ్యాన్ని తనకిచ్చిన దేవుడిచ్చిన సంకల్పాన్ని మోస నెరవేర్చినాడు అని ఇక్కడ చూస్తుంటే మనం మళ్ళీ మత్తాయసు వార్తలో చూస్తే ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గురించి చెప్తుండడు మన ప్రభు కాబట్టి ఈయన అడవిలో ఉండే తేనె మిడతలను తిని వాటి ద్వారా ప్రతికే ఈయన తర్వాత ఏం చదువుతుండడు ఐదో వచనంలో ఆ సమయమున ఎరుసలేమున వారును యుదైవు వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండ్రి అంటే ఓ రీతిగా దేవుడు ఎవరైతే చూడండి మోసే ద్వారా సముద్రములో బాప్తీసం పొందినరంటే మోసే ద్వారా అనేకమైన దేవుని బిడ్డలు వాళ్ళందరూ రక్షింపబడినారు అదే రీతిగా ఇక్కడ యోగాని ద్వారా కూడా అనేకులు బాప్తీసము పొందుతున్నారంటే వాళ్ళందరూ రక్షింపబడుతున్నారు కాబట్టి చూడండి ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రతి ఒక్కరు అపస్తులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు ఎవరైనా దేవుడు సంకల్పించుకొని ఆయన చిత్తానికి ఏర్పరచుకొని ఆయన పిలిపించుకొని నా వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసినారన్నట్టు ఈరోజు మనము ఎంతమందిని రక్షణలోకి నడిపించినాము అని మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉంటుందా కదా మనం రక్షణ అనుభవం పొందుకొని దేవుని సత్యం తెలుసుకొని మనం సేవ ఆరంభించి ఇన్ని సంవత్సరాల మధ్యలో నువ్వు నువ్వు రక్షణలోకి నడిపించినావా ఇదే ప్రశ్న నువ్వు ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఉండి మన ప్రభు నిన్ను అడిగితే ఆ రోజు నీకేం ఫలం ఉంటుంది నీకేం బహుమానం ఉంటుంది నీకే జీతం ఉంటుంది కాబట్టే ఎందుకు దేవుడు చెప్తుండంటే నువ్వు నడిపించాలా అనేకులని బాతీసంలోకి అప్పుడే నీకు ఫలము కదా అప్పుడే నీకు ఫలము కాబట్టే ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు యోహను ఆయన అనేకులకి ఆయన ప్రభు మార్గాన్ని త్రోభని సరళం చేస్తూ ఆయన పరలోక రాజ్యం గురించి సమీపిస్తుంది మీరందరూ మారు మనసు పొందండి అని ఆయన చెబుతున్నాడు అంటే ఓ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ వాక్య నిన్న అనేకులు నమ్మి విశ్వాసం పెట్టి అతని దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుతున్నారు అంటే అనేకులని దేవుడు ఏర్పరిచిన బిడ్డలందరినీ ఈ బాప్తీసం ఇచ్చి వ్యవహారం ఏం చేస్తున్నాడు రక్షణలోకి నడిపిస్తుండడు అంటే ఆయన పని ఆయన నిర్వర్తిస్తున్నట్టు కాబట్టి ఈరోజు మన ప్రభు మనకీ చెప్పిండు కదా అనేకులని మీరందరూ బాప్తీసం ఇవ్వమన్నాడు అనేకులని శిష్యులు చేయమన్నాడు కానీ శిష్యులు చేయడం తర్వాత విషయం మన సేవా జీవితంలో మన ఆత్మీయ స్థితిలో మనం రక్షణ పొంది దేవుళ్ళలో ఉన్న మన ఎంత సంవత్సరాలు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు నువ్వు ఎంత అనుభవం ఉండవచ్చు నలభై ఏదైనా కావచ్చు కానీ నువ్వు ఎంతమందికి బాప్తీసం ఇచ్చినావు కదా కాబట్టి దేవుడు చూడండి మనము ఎందుకు విశ్వాసం పెడతాము ఎందుకు అది మృతం అంటే నువ్వు విశ్వాసం పెట్టినావు మనం దేవుని సేవ చేయాలా దేవుని కొరకు వెలిగింపబడాలా కానీ క్రియారూపకంగా ఎప్పుడూ చేయలేదు కదా ను నువ్వు క్రియారూపంగా చేస్తే ఆయన నీకు పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉంటాడు కదా దేవుడు నీతో పాటు నడుస్తున్నారు కదా కానీ నువ్వు ఏ రీతిగా ఎప్పుడు ఆ రీతిగా అడుగేసి పోలేదు కాబట్టే అందుకు క్రియలు లేని మృతం అన్నాడు దేవుడు ఎందుకంటే అది ఎప్పుడు నువ్వు దేవుని వాక్యం విన్నావే కానీ దాని ప్రకారంగా నడుచుకొని చేయలేదన్నట్టు కాబట్టి ఈ బాప్తీసము ఇచ్చే యోహను ద్వారా అనేకులు వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళందరూ ఆయన చేత బాప్తీసం పొందినరు కాబట్టి మోసేని దేవుడు పిలుచుకున్నాడు మోసేని ఆయన ఏర్పరచుకున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఆ బాణిసత్వంలో ఉన్న అనేకులు మోషే ద్వారా వాళ్ళందరూ బాప్తిసం పొందినారంటే వాళ్ళందరూ రక్షింపబడ్డారు అదే రీతిగా ఇక్కడ యోహన ద్వారా కూడా అనేకులు రక్షింపబడుతున్నారు అని మన ప్రభు జ్ఞాపకం చేస్తుండు అలాగే అపోస్తుల కార్యంలో చూస్తే ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో సీమోన్ ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారిడీ చేయొచ్చు కాబట్టి ఒక మనుషుడు ఉన్నాడు అతని పేరు సీమోను ఆయన ఎక్కడున్నాడు ఒక పట్టణంలో ఉండి గారిడీలు చేస్తోండు అంటే గారిడీలు ఎందుకు చేస్తారు మోసపరచడం కదా ఈ రోజు గారిడీలు చేసే వాళ్ళు ఎక్కువ తయారైనారు కదా చర్చిల్లో కదా చర్చిలకు వస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అట్లా ఇట్లా అని పిచ్చి పిచ్చిగా చూడండి ఎందుకు దేవుడి మాటలు చెప్తుండంటే ఈరోజు మనుషులంతా గారిడీలను నమ్మే దేవుని సాంగాలకు పోతున్నారు దేవుని విశ్వాసం పెడుతున్నారు వాటి కొరకు ప్రయాసపడి వస్తున్నారు అన్నట్టు ఎందుకంటే అది కోసం వచ్చినారు అంటే అత గారిడీ చేసే వాళ్ళు ఈరోజు ఎక్కువ ఉన్నారు దేవుని సేవకులు సంగాల్లో కాబట్టి అట్లాగే ఈ పట్టణంలో ఈ సీమోననే ఒక మనుషుడుండి ఈయన గారిడీ చేయొచ్చు తానెవడో యొక్క గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచు కాబట్టి ఈ సమరయ పట్టణంలో ఈయన ఏం చేస్తుండడు విభ్రాంతి అందరినీ కలవర పెట్టడము ఆశ్చర్యపరచడము చేస్తూ నేను గొప్పవాడినని చెప్పుకుంటూ నా దగ్గర ఆ ఉంది నా దగ్గర ఆ బలం ఉంది నేను అట్లా నేను ఇట్లా అట్లా గారిడీ చేస్తూ ఈయన ఏం చేస్తుండు అనేకులని ఇక్కడ మోసం చేస్తుండడు ఆ పట్టణంలో ఉన్న అపస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇత్తడే అని చెప్పుకొని చూ అతన్ని లక్ష్య పెట్టిరి కాబట్టి ఈ రోజు జరుగుతుంది సంఘంలో ఇదే లక్ష్య పెడుతుంది కాదు కదా దొంగలు కదా వాళ్ళు గారిడీలు కాదు కదా వీళ్ళంతా ఎవరు నేను దేవునికి మహాశక్తి గలవాడిని నేను దేవుడి నుంచి అని ఉండే గారిడీలు అన్నట్టు వీళ్ళంతా ఎందుకు దొంగలు ఈ రోజు క్రైస్తవ సంఘాల్లో కొద్ది వాళ్ళు ఏంది మొత్తం ఏంది ఏమవుతున్నారంటే ఈ గారిడీగాళ్ళ మాటలు వినే కదా వాటి వల్ల విభ్రాంతిని ఉందే కదా కాబట్టి దేవుడికి బాధ అన్నట్టు ఎందుకు గొప్ప సమూహానికి బాధ దేవుడి కంటే ఈరోజు వాళ్ళు గారిడీలు గాళ్ళ దగ్గరే చిక్కుబడి ఉన్నారు కదా కానీ వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారన్నట్టు కాబట్టి వాళ్ళు చూడాలంటే ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళి చేసిండు ఆ దేవుడు ఆయన పిలిపించిన ఆ బట్టి కాబట్టి ఇక్కడ చదువుతుండు కొద్ది వాడు ఏంది మొదలుకొని గొప్ప వాళ్ళు ఏంది అందరూ ఈయననే మహాశక్తి గలవాడు అంటే ఈయన చెబితే దేవుడు మాట్లాడతాడు ఈయననే దేవుడికి మధ్యలాగా ఉన్నాడు ఈయన దగ్గర ఆ శక్తి ఉంది ఈయన దగ్గర ఆ బలం ఉంది నా చేయి పెట్టి ప్రార్థన చేస్తే నేను అట్లా అయిపోతాను ఇట్లా అయిపోతాను ఈయన అని అనేకులు ఈరోజు ఈరోజు దేవుని మీద నమ్మకము విశ్వాసము లేదు ఆయన మీద లక్ష్యం లేదు చూడండి స్థలాల మీద మనుషుల నామాల మీద ఉందన్నట్టు పలాన పాస్టరు పలాని తోటికి వెళ్తే చాలు నా జీవితం బాగైపోతుంది నేను బాగైపోతాను పలానా ప్రదేశం పలానా స్థలం దేవుడి పేరు చెప్పరా నోటి నుంచి రానే రాదు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా ఎట్లా ఉన్నారు గారిడీగా ఏం చేస్తున్నారు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ పలుకుబడిని పెంచుకుంటున్నట్టు అంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అప్పుడు ఎవడు చెప్పినా వాళ్ళ పేరు చదువుతారు వాళ్ళ సంఘం పేరు చదువుతారు కానీ దేవుడి పేరు ఎక్కడ చదువుతున్నారు ఎందుకంటే చూడండి ఈరోజు క్రైస్తవ సంఘంలో ఈ గారిడీలే ఎక్కువైపోయినాయి కాబట్టి చూడండి కొద్ది వాళ్ళు మొదలుకొని గొప్ప వాళ్ళందరూ ఇననే మహాశక్తి అనబడి వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినము అతడు బహుకాలము గారిడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరచినందున వారు అతన్ని లక్ష్య చూడండి ఎంత కాలం నుంచి ఆయన చూడండి ఆ సీమోను ఆ పట్టణాన్ని ఎట్లా మోసపరుస్తుండో కదా కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఎంత కాలం నువ్వు నీ టైం అయిపో కదా ఇప్పుడు ఎవరైతే ఆ సీమోన్ లాంటి గారిడిగాలు ఉన్నారో ఎవరైతే అలాంటి సేవకులు దొంగలు అలాంటి వాళ్ళు ఈ రోజు ఉన్నారో మీరు కాలం మోసపరుస్తారు ఆయన రాక ముందు దాకే కదా ప్రభు వచ్చే తర్వాత నువ్వు ఎవరిని కదా కాబట్టి దేవుడి జ్యోతుండు ఎంత పాపమైన ఒక టైంకి అది పోవాల్సిందే అన్నట్టు కాబట్టి ఈ సీమోనికి కూడా ఇంకా చివరికి వచ్చింది అన్నట్టు బహుకాలము గారుడు చేయించు వారిని విభ్రాంతి పరచినందున వారు అతన్ని లక్ష్య పెట్టి కార్యము ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినము అయితే పిలిప్పు దేవుని రాజ్యమును గుర్చి ఏసు క్రీస్తు నామమును గురిచియు సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి కాబట్టి దేవుని రాజ్యాని గురించి నువ్వు ప్రకటించాలా ఏంది దేవుని రాజ్యము పరలోక రాజ్యమే కదా ఆ పరలోక ఆ దేవుని రాజ్యం అంటే మన ప్రభు రాజ్యం అంటే ఆయన రాజ్యాన్ని నువ్వు గురించి నువ్వు ప్రకటించాలా అంటే నువ్వు ఆయన గురించి నువ్వు ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించి ఏసుక్రీస్తు నామను గురించి నువ్వు సువార్త ప్రకటించాలా ఎందుకు ఏసుక్రీస్తు నామని గురించి నువ్వు ప్రకటించాలంటే నువ్వు చెప్పాలా మన ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిండు ఎందుకు ఆయన మరణించిండు నువ్వు రక్షణ ఎందుకు పొందాలా రక్షణ పొందకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది అలా మనం ప్రకటించినప్పుడు రక్షణ పొందినాక నువ్వు ఆ దేవుని రాజ్యాన్ని గురించి ఇవన్నీ నువ్వు ప్రకటిస్తే ఈ ఇక్కడ పిలిపు ఎప్పుడైతే ఆ సమరయ పట్టణమునకు పోయి అక్కడ సువార్త ప్రకటించు చుండగా అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి చూడండి సమరయ పట్టణంలో ఎట్లా అయితే ఆ గారిడీ చేసే సీమోననే ఒక మనుషుడి చేతిలో చిక్కబడిపోయినా కదా ఆయన చెరలోనే ఉన్నారు కదా వీళ్ళు ఎంత కాలం కదా అంటే ఎంత కాలం నుంచి ఆ సీమోను ఈయనని వీళ్ళని ఎట్లా మోసపరుస్తుండో కానీ ఆ మోసానికి కూడా ఒక చివరి టైం అనేది ఉంటది కదా కదా కదా కాబట్టి ఆయనకి చివరి టైం అన్నట్టు ఆ చివరి టైం ఏంది ఎప్పుడైతే పిల్లిపు వెళ్ళి ఆ పట్టణంలో దేవుని గురించి ఆయన నామం గురించి ఆయనని గురించి ఎప్పుడైతే ఈ పిల్లిపు సువార్త ప్రకటిస్తే అప్పుడు అనేకులు నమ్మారంట నమ్మి పురుషులేంది స్త్రీలేంది మొత్తము బాప్తీసం పొందిండ్రు అంటే మొత్తము రక్షణలోకి వచ్చినారు కాబట్టి మోసే ద్వారా దేవుడు ఆయన ఏర్పరచుకోండు ఆయనని పిలిపించిండు దాని తగ్గట్టు మోషే నడుచుకొని మోషే ద్వారా ఎట్లయితే సముద్ర మార్గంలో ఇస్రాయల్ ప్రజలు మన పితరులు అనేకులు రక్షణ పొందినరో అలాగే బాప్తిసం ఇచ్చు ద్వారా ఎంతమంది రక్షణ పొందినరో అదే రీతిగా పిలుపు కూడా ఎప్పుడైతే ఆయన సువార్థని ప్రకటిస్తే ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ నమ్మి మొత్తము రక్షణ పొందినరు కాబట్టి ఇప్పుడు ఈ లోకమే గారిడీ ఉంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తే అనేకులు ఇప్పుడు నీ ద్వారా రక్షణ పొందాలా అది నువ్వు చేయాలా అది మన పిలుపు అదే కదా దేవుని పట్ల కదా ఆ పిలుపు మనం చెయ్యాలంటే మనలో ప్రాయాసం ఉండాలన్నట్టు మనలో ప్రాయాసం ఉండాలా అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పట్ల విధేయత ఉండాలా కదా విధేయత ఉన్నవాడు ఏం చేస్తాడు స్పాట్లోనే వెళ్ళిపోతారన్నట్టు కాబట్టి అట్లా విధేయత ఉన్నప్పుడే నువ్వు ఆయన వెళ్తుంటే అక్కడ నువ్వు నీతో పాటు నడుస్తుంది దేవుడే కదా కాబట్టి ఆయన నీకు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా కదా ఈరోజు అంధకార శక్తులే కదా చీకటి శక్తులు కాబట్టి ను చీకటిలో నడిచినా కానీ వాటితో నువ్వు పోరాడినా గాని నీకు వెలుగు ఉంటుంది కదా ఎందుకంటే ఆయన అగ్నిస్తంభంలాగా నీ ముందు నిలబడితే నీకు వెలుగే కనిపిస్తుంది కదా నువ్వు చీకటిలో నడిచినా అగాధాల్లో నడిచినా ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళినా ఎలాంటి స్థలాల వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళుతుంది నువ్వు కాదు కదా మన ప్రభువు కదా కాబట్టి ఆయన మనతో ముందుండి నడిచే దేవుడు కాబట్టి ఈ పిలిపు ద్వారా చూడండి ఆ సమరయ పట్టణం అంతా అనేకులు నమ్మి రక్షణ పొందినారని చెప్తుడు అలాగే అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము పదమూడవచనంలో అప్పుడు సీమోను కూడా నమ్మి బాతీసము పొంది పిలిపును ఎడబాయకండి అంటే ఈ గారిడీ చేసే అతను కూడా పిలిపు మాటలు ఆయన సువార్తని విని ఆయన కూడా రక్షణ పొందిండు కదా కాబట్టి చూడండి అంటే గారిడీ చేసి బహుకాలము మనుషులని విభ్రాంతి పరుస్తున్న వ్యక్తి కూడా పిలుపు వాక్యానికి అంటే అక్కడ మాట్లాడింది మన ప్రభువే పిలిపి నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన ప్రభువే మాట్లాడింది కదా ఆయన మాట్లాడితేనే నీ హృదయం కదులుతుంది అన్నట్టు కదా లేకపోతే నీ మాటల వల్ల తల వెంట్రుగా రాలదు కదా మన మాటల వల్ల కదా దేవుడు మాట్లాడిండంటే అది ఎలాంటిదైనా కదా కఠినమైన హృదయమైనా అది కదిలింపబడాల్సిందే అన్నట్టు కదా కాబట్టే చూడండి ఆ రీతిగా చూడండి ఎప్పుడైతే మన పిలిపి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే ఈ గారిడి చేసే ఈ మనుష్యుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఈయన చెప్తుండు పిలిపిని ఎడబాయకండి ఆయనని నమ్మండి నన్ను కాదని నేను దొంగని నేను ఇంతకాలం మిమ్మల్ని మోసపరిచినాను ఇది నిజము ఇది సత్యము అని చెప్తుండు కాబట్టి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను ఎప్పుడు సూచక క్రియలు గొప్ప అద్భుతాలు జరుగుతాయంటే నువ్వు విధేయత కనపరిచి ఆయన ప్రకారంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకొని నువ్వు అడిగేస్తే అప్పుడు జరుగుతాయి అన్నట్టు అద్భుతాలు సూచక్రియలు అదే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు వెళ్ళు కదా నిన్ను దేవుడు ఈ రోజు బొమ్మన్నాడు అనుకో నువ్వు పది రోజుల తర్వాత అన్ని పనులు తీరగ్గా చూసుకొని పోయినావు అనుకో అప్పుడు ఏమొస్తుంది ఏమీ రాదు కదా నువ్వు ఈ పది రోజులు ముందు పోవాల అంటే ఆయన మనకి ఎప్పుడు బయలపరిస్తే అప్పుడు పోవాలన్నట్టు ఆ రీతిగానే ప్రవర్తలందరూ ఆయన స్వరం విన్నారో లేదో వెనక ముందు చూడలేదు కదా ఏలియా కూడా నీకు శక్తి మించిన ప్రయాణం ఉందంటే ఇక బయలుదేరి వెళ్ళిపోయింది అన్నట్టు అంటే ఆయన నీతో మాట్లాడి ఆయన స్వరం నీకు వినిపించినప్పుడు నువ్వు స్పాట్ లో వెళ్ళాలన్నట్టు కదా అది అప్పుడు నువ్వు వెళ్ళినావు కాబట్టే నీకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు గొప్ప సూచక క్రియలు మన సేవలో జరుగుతాయి కదా ఈరోజు మన సేవ ఆ రీతిగా ఫలింపు లేదంటే మనం ఆ రీతిగా లేమన్నట్టు దేవుడిని విధేయత గణపరిచినప్పుడే కదా కాబట్టి చూడండి మోసే కూడా అనేక అద్భుతాలు చేసిండు కదా సముద్రాన్ని రెండు పాయలుగా చేసిండు కాబట్టే దేవుడు చదువుతుండే ఎప్పుడు సూచక అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే మనం ఆయన చెప్పిన మాట స్పాట్ స్పందించి మనం పోయి ఆ రీతిగా ప్రయాసంతో ముందుకు వెళ్ళి వెళ్తుంటే అప్పుడు నీతో పాటు దేవుడు నడుస్తుడు కాబట్టి సమస్తం నీ ద్వారా దేవుడు చేస్తాడు అన్నట్టు కాబట్టి ఈ సమరయ పట్టణంలో కూడా ఆయన పిలుపు ప్రకటించిన ఆయనలో ఉన్నది ప్రభు ఆత్మనే కాబట్టి ఆయన మాటలే మాట్లాడి కాబట్టి ఆ పట్టణం అంతా రక్షణ పడింది మళ్ళీ ఇక్కడ చూడండి అపస్తుల కార్యంలో రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు చూసింది మోసే మోసే ద్వారా అనేకులు నమ్మి బాప్తీసం పొందినరు అంటే మోసే ద్వారా ఆ సముద్ర మార్గంలో బాప్తీసం పొందినరు అనేకులు రక్షింపబడ్డాడని కొరిందిల పత్రానికి పౌలు జ్ఞాపకం చేస్తుండో అలాగే బాప్తీసం ఇచ్చే యోహను ద్వారా అనేకులు మారుమనసు పొంది నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడ్డారని మనం చూడండి బాప్తీసం ఇచ్చే యోహాను చూసినాం ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిలుపు వెళ్ళి ఆ సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అక్కడ గారిడీ చేసే అతను నమ్మి బాప్తీసం పొందిండు ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మి బాప్తీసం పొందిండ్రు అదే రీతిగా ఇప్పుడు మనం చూస్తుంటే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమ్మూతము ప్రతి వాడు నామమున బాప్తీసము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు కాబట్టి ఇది కూడా విధేయత కనపరిచి పేతులు చెప్తుండు మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ మీరు ఉండాలా మీకు ప్రతి ఎప్పుడైతే ఆ రీతిగా మీరు ఉండి ఏసు నామమున బాప్తీసం పొందుడి కదా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందదురు ఈరోజు క్రైస్తవులకు ఎందుకు ప్రకటన గ్రంథాలు ఎందుకు తెలియదంటే ఇక్కడే సీక్రెట్ ఏముందంటే వీళ్ళందరూ ఏసు నామములో బాప్తీసం పొందలేదు ఎవరైనా కావచ్చు నువ్వు ఎంత సేవకుడివైనా కావచ్చు నువ్వు నలభై ఏళ్ళోడు కావచ్చు యాభై ఏళ్ళోడు కావచ్చు నువ్వు ఎవడివైనా కావచ్చు ఎంత సంఘమైనా ఉండొచ్చు నువ్వు ఎన్ని గారిడీలు చేసే నీలో అంతా కదా దేవుడిచ్చే వాక్శక్తి ఉంటుంది నీలో కూడా వాక్శక్తి ఉంటది కదా నీ స్వంత జ్ఞానం వాడి మాటలు తీయపు మాటలు తేనెప మాటలు చెప్పి మోసపరిచి గారిడీలు చేస్తారు కదా కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తున్న నామమున బాప్తీసము పొందితేనే నువ్వు పరిశుద్ధాత్మ పొందుతావు ఎందుకు ఆ నామమున బాప్తీసము పొందలేరు కాదు కాబట్టే ఈ రోజు ఎవరు సర్వసత్యంలో లేరు కదా ఎక్కడ ఏ సంఘాల్లో ఉంది సర్వసత్యం ఎవరు చూడండి ఎక్కడికి పో ఎంత పెద్ద సేవకునైన చూడు ప్రతి ఒక్కరిని చూడు వాళ్ళంతా ర్యాప్చర్ కల్ట్ బోధే చెప్తారు అంటే చూడండి ఎందుకు వాళ్ళు ర్యాప్చర్ కల్ట్ బోధకి పోయిండ్రంటే అది అబద్ధ బోధ కదా ఎందుకంటే వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మనే లేదు కదా ఎందుకు లేదంటే పరిశుద్ధాత్మ అనే వరం ఉంటే నువ్వు సర్వసత్యంలోకి నడుస్తావు కదా నీలో దేవుని ఆత్మ ఉంటే ఇవి ప్రవచనాలన్నీ ఆయన ఆత్మ వల్ల ప్రేరేపబడినప్పుడు రాయబడినప్పుడు నీకు ఇవన్నీ తేటగా కనిపిస్తాయి అన్నట్టు కాబట్టి నువ్వు ప్రతిదీ అర్థం చేసుకొని గ్రహించి నువ్వు చూడగలవన్నట్టు కదా కానీ ఈరోజు గ్రహింపు చూడలేని తనం ఉన్నారంటే చూడండి పరిశుద్ధాత్మ లేదు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎవరికి లేదు పరిశుద్ధాత్మ ఉంటే ఎవడు ఆ రీతిగా ఆ బోధని యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే చూడండి మనుషుల మాటలైనా నిరర్ధకం అవుతాయి కానీ దేవుని నోటి మాట ఎప్పుడు గతించిపోదు కదా అది శాశ్వత కాలం ఉండే మాట కదా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుని మాట కదా ఆయన చెప్పింది ఏంది మీకు వేరొక ఆదరణకర్త వస్తే అనగా సత్య స్వరూపైన ఆత్మ మీకు వస్తే మీరు సర్వసత్యంలోకి నడుస్తారు అంటే మీకు సంభవింపబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రతి సంగతులు ఆయన మీకు చెప్తాడు ఎవరు ఆయన దేవుడే కదా కదా దేవుడు నీకు చెప్తాడు అన్నట్టు కానీ ఈరోజు క్రైస్తవులు సంఘాల్లో ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ లేనే లేదు కదా లేదు కాబట్టే గురుడితనంతో ఉన్నారన్నట్టు ఎప్పుడు పరిశుద్ధాత్మ నీకు వస్తుంది నువ్వు సంపూర్ణంగా నీ హృదయమంతా దేవునికి తగినట్లుగా మారినప్పుడే కదా నువ్వు పరిశుద్ధంగా అయినప్పుడే కదా నీకు ఆత్మ నీ మీదకి వచ్చేది కాబట్టి చూడండి ఏసు నామమున బాప్తిసము పొందుడి ఇది కూడా మనం చెప్పాలా ఈ లోకానికి ఎందుకు ఆ నామం గురించి చెప్పాలంటే ఈరోజు ఆ నామాన్నే తృణీకరించినారు క్రైస్తవులు సంఘాలు ఎవడైనా కావచ్చు కదా ఈ లోకంలో నువ్వు ఎంత సేవకుడు అయితే ఎవరికి గొప్ప దేవుడే నిన్ను అసహించుకున్నప్పుడు నువ్వు ఎవరికి గొనుడివి చెప్పు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతిదీ ప్రార్థనలు అన్నీ చేస్తారు చూడండి ఆయన నామానికి తగినట్లు ఉండరన్నట్టు కదా ఎవరైతే యేసు క్రీస్తు నామాన్ని ఆచరిస్తారో వాళ్ళే మిల్కీ సేద క్రమాన్ని ఆచరిస్తారన్నట్టు అప్పుడు మిల్కీ క్రమం ఎట్లా ఉంటది అది దేవుని యాజకత్వం కదా ఆ యాజకత్వాన్ని ఆచరిస్తారన్నట్టు కానీ ఈ రోజు సంఘాల్లో లేవి క్రమాన్ని ఆచరిస్తారన్నట్టు కదా పైకి ముసుకి మాత్రము క్రీస్తు ముసుగు కానీ ఆచరించేదంతా ఆయన తగిన విధానం కాదన్నట్టు అంటే యేసు తృణీకరించిన వాళ్ళు ఈ రోజు సంఘాలు అందుకు దేవుడికి కోపం అన్నట్టు అందుకు దేవుడికి అసహ్యం అన్నట్టు కానీ ఆయన నామానే అంటున్నారు కానీ తుణీకరించింది ఆయననే ఆచరించాల్సింది ఆయననే నువ్వు గైకొని నడుచుకోవాల్సింది ఆయననే కదా క్రీస్తుని పోలి నడుచుకోవాలా కానీ ఈరోజు క్రీస్తు నామమ్మన కూడా బాప్తీసం ఎవరు కదా ఎందుకు దేవుడు చెప్తుండంటే ఎప్పుడైతే ఏసు క్రీస్తు నామన పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు అపస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరికి కదా యవనస్తులేంది కదా యవనస్తులేంది స్త్రీలేంది పురుషులేంది దాసులైతేంది దాసులాండ్రులు అయితేంది ప్రతి ఒక్కరికి ఆయన అడిగితే ప్రతి ఒక్కరి మీద నా ఆత్మానికి ఉమ్మరిస్తానని చెప్పిండు దేవుడు కాబట్టి చూడండి అపస్తుల కార్యము రెండో అధ్యాయం నలభై వచనంలో ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని ఎచ్చరించును కాబట్టి చూడండి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి కాబట్టి చూడండి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వెళ్ళి ప్రకటిస్తామో అది నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళందరూ రక్షింపబడతారన్నట్టు అంటే వాళ్ళంతా సత్యంలోకే వస్తారు కాబట్టి సత్యంలో ఉంటేనే కాపాడబడతారన్నట్టు కాబట్టి ఈ పేతురు ఎప్పుడైతే ఇట్లా వాక్యాన్ని ప్రకటిస్తుండో చూడండి అనేకులు ఈయన ద్వారా కూడా బాప్తీసము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి కాబట్టి పేతురు చూడండి ఆయన ఎంత వాక్శక్తి అనుగ్రహించిండో కదా ఆయన ఆత్మ అనే వరము పొందుకుంటే పేతురు పని స్టార్ట్ చేసిండు కదా పేతుకి ఎన్నిసార్లు రెండు సార్లు అడిగితే నా గొర్రెల మేపు మేపు మేపు అని చెప్పిండు అంటే ప్రభు ఆయనతో ఉన్నప్పుడే ప్రభు చెప్పిండు నీ పని ఇది నువ్వు పని చెయ్యాలా నా గొరెలను నువ్వు కాబట్టే చూడండి పేతురికి అంత వాక్శక్తి అనుగ్రహించిండు కాబట్టే దేవుడు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిండ్రు పిలిప్ ఆయన రాజ్యాన్ని ఆయన గురించి ప్రకటిస్తే ఆయన సువార్థని ప్రకటిస్తే సమరయ పట్టణం మొత్తము బాప్తీసం పొందిండ్రు కదా చూడండి ఇదే దేవుడు చెప్తుండు కాబట్టి ఇక్కడ అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో అపోలో కొరందిలో ఉన్నప్పుడు జరిగినది పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫ్ఎస్ఎన్ వచ్చి కొందరు శిష్యులను చూచి ఈ రోజు ఈ వాక్యము మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈరోజు మనం దీన్ని చెప్పాలి కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు ఏంది కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా పౌలు అడుగుతుండే అక్కడ కొంతమందిని చూసి అక్కడ శిష్యులను చూసి మీరు ఆయనని విశ్వసిస్తున్నారు కదా మీరు పరిశుద్ధాత్మను పొందితిరా ఈరోజు ఎక్కడికి పోయి అడగండి ఊరుల్లోకి పోతే అసలు పరిశుద్ధాత్మ అంటేనే తెలియదు కదా ఆ రీతిగా సమరయ పట్టణం అంటే అన్నిల్లాగా ఉన్న పట్టణాల దేవుడు మనం పోయి చెప్పాలన్నట్టు కదా పిలిపి వెళ్ళి ప్రకటించుడు కదా ఈరోజు మనము చెప్పాలా ఏమని చెప్పాలా మీరు పరిశుద్ధాత్మను పొందిత్ర అని వారిని అడుగగా కదా అప్పుడు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి ఈరోజు ఏ విశ్వాసులకు తెలుసు ఎవరికి తెలుసు క్రైస్తవులకి కదా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలుసు చూడండి గ్రామాల్లోకి వెళితే ఊరుల్లోకి వెళితే ఎవరికి తెలియదు కదా చూడండి ఆ రీతిగా ఉన్నారన్నట్టు దాని కాపరు ఏమైనాడు జీతగాడిలాగా తయారయ్యిండి కదా జీతగాడి పని ఏంది కదా జీతగాడి ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లుకి అధికారం గల్ల వాడు ఉంటే చూడండి ఒక ఇల్లే ఉంది మనకి ఒక గృహమే ఉంది నువ్వు జీతగాడివి కాదనుకో నువ్వు దాని ఓనర్ అన్నట్టు నువ్వేం చేస్తావు ఆ ఇంటి మీద ప్రేమ ఉంటది కదా ప్రేమ ఏం చేస్తావు ఆ ఇల్లుని శుభ్రం చేస్తావు ఆ ఇల్లుకి మంచిగా చూసుకుంటావు కదా దానికి ఏం కావాలో ఎందుకు చూస్తావంటే ఆ ఇంటి మీద నీకు ప్రేమ ఉంది కదా అదే నువ్వేమైపోయినావు ఆ ఇంటి మీద ప్రేమని ఒకరికి నమ్మి ఆ ఇంటి తాళం ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయినావు అన్నట్టు ఒకరిని ఆ ఇంటి మీద పని అధికారం చేయమని ఆ అధికారం చేయమని ఇంటి మీద పెట్టి తాళం ఇచ్చి వెళ్ళిపోతే ఆ తాళం తీసుకున్న వ్యక్తి రెండు రోజులు మంచిగానే చూసుకోండు రెండు సంవత్సరాలు మంచిగానే చూసుకోండు మూడు సంవత్సరాలు మంచిగా చూసుకోండు పోను పోను పోను వాడికి అర్థమైపోయింది ఇంకా పోయినోడు తిరిగి రాళ్ళ ఇప్పుడల్లా మనం ఇప్పుడు ఎందుకులే తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాడు ఒక రోజు అట్ అనుకున్న వాడు ఇక రోజు చెమ్మడం చేసింది కాస్త వారానికి ఒకసారి చెమ్మడం చేసిండు అన్నట్టు ఆ వారం కాస్త పోయి నెలబోయింది నెలబోయి అసలు సంవత్సరం పోయి అసలు చెమ్మడం లేదు వాడు దాన్ని మర్చిపోయినాడు ఎందుకు పోయిన ఇంకా తిరిగి రాలేదు కదా ఇంకా రాళ్లే ఆయన ఎందుకు వస్తాడు అన్నట్టు కానీ ఈయన ఇంకా అట్ రాపోయేలకి ఆ ఇల్లు చెట్లు చదారము మొత్తం తుప్పు పట్టిపోయిన ఇల్లు తయారైంది కదా కానీ ఆ ఇంటిని ఇచ్చిపోయిన ఆయన మాత్రం ఖచ్చితంగా వచ్చిండు కదా వచ్చి చూస్తే ఏమైంది వాడు జీతగాళ్ళ లాగా కదా ఈరోజు మన ప్రభు అన్ని నీకు కదా ఇంటి అధికారమే నీకు కదా నువ్వేం చేస్తున్నావో చూసుకోవాలి కదా నేనేం చేస్తున్నాను ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు ఆ పోయినోడు ఇంకా రాళ్ళే రెండు సంవత్సరాల నుంచి వచ్చిండా నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిండా పది సంవత్సరాల నుంచి వచ్చిండా జీతగాడిని ఇంటికి కాపలా పెట్టిపోయింది కదా అంటే ఆ ఇంటి మీద అధికారం ఇచ్చిపోయింది కదా ఆ పనిచేసే వాడు ఏం చేయాలా దాని యజమానులాగా ఫీల్ అవ్వకుండా వాడి జీతగాడి బుద్ధే చూపించిండు కదా కానీ ఆ యజమానుడికి ఏం చేస్తుండడు దాన్ని మంచిగానే చూసుకుంటున్నా అన్నట్టు దానికి డబ్బులు ఆయనకి జీతం వస్తుంది కదా నెల నెల ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ దేవుడు ఇల్లులాగా ఇచ్చిపోయింది కదా ఆయన విదానాలు ఆయన సత్యము ఆయన ఆత్మ ఆయన నామము అన్ని నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ బాగానే ఉన్నావు అనమాట తర్వాత పోను పోను పోను మన ప్రభు రాలేదు కదా ఇంకా నిర్లక్ష్యం అయిందన్నట్టు అంత మంచిగానే ఉంది ఆయన రాడు ఇప్పుడు అలా ఎక్కడ వస్తాడు కానీ మన ప్రభు ఖచ్చితంగా వస్తాడు కదా కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఈరోజు ఆయన ఇల్లే అంటే ఆయన బిడ్డలకే సాదృశ్యం కదా కానీ దాన్ని నువ్వు ఎట్లా చేస్తున్నారు ఈరోజు సంఘాలు కానీ ఎక్కడ కానీ అంతా జీతగాల్లాగా ఉన్నారు కదా జీతగాడికి ఏముంటది ప్రేమ ఉంటుందా వాడి పనేంది వాడికి వచ్చిన డబ్బులు వచ్చినాయా రాలేదు అంతే కదా అంతే తప్ప ఆ ఇంటి మీద ప్రేమ ఉండదు ఆ ఇంట్లో ఉన్న వాటి మీద బాధ్యత ఉండదు అన్నట్టు ఈరోజు క్రైస్తవులు సేవకులంతా జీతగల్లాగా ఆ సంపాదన మీద ఆశపడ్డారు కానీ ఆ విశ్వాసులు ఆయన బిడ్డలు కదా ఆయన గొరెలు కదా అవి కరెక్ట్ గా చెయ్యాలి కదా నేనని ఎవరికి ఉంది జ్ఞానం కాబట్టి చూడండి బోధకులకి ఎందుకు కఠినమైన తీర్పు ఉంటుందంటే ఆ రీతిగా చేయలేదన్నట్టు కాబట్టి చూడండి ఇక్కడ అడుగుతున్నాడు పౌలు ఆ శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదని చెప్పి అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనము అప్పుడు అతడైతే అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తేశము పొందితురని అడుగగా కదా ఈరోజు మనం సేవకి వెళ్తుంటే ఎక్కడెవరిని కదా మనలో ఎందుకంటే భయం అన్నట్టు కదా ఎందుకు భయం అంటే నువ్వు నీ జ్ఞానాన్నే వాడుతున్నట్టు కదా ఎవరైనా కావచ్చు కదా చూడండి పౌలు వెళ్ళి ఏమంటాడు మీరు దేనిని బట్టి బాప్తీసము పొందిత్ర అని అడగగా వారు యోహాను బాప్తీశమును బట్టియే అని చెప్పిరి కాబట్టి వ్యూహాను బాప్తీశం ఎందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కదా ఆ నామంలోనే మేము బాప్తీసం పొందినాము అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి విశ్వాసం ఉంది వీళ్ళు శిష్యుల్లాగా దేవుణ్ణి పెట్టినా వీళ్ళకి అప్పటిదాకా పరిశుద్ధాత్మ లేదు కదా కాబట్టి చూడండి అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో అందుకు పౌలు వ్యూహాను తన వెనుక వచ్చువా అనగా ఎవరు తన వెనక వచ్చు అని అనగా ఏసునందు విశ్వాసం ఉంచవాలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైనా బాప్తేశం ఇచ్చనని చెప్పెను కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చదువుతుండడు అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చనంలో వారు ఆ మాటలు విని ప్రభువైన ఏసు నామమునా బాప్తేశము పొందిరి కాబట్టి చూడండి ఏసు నామమునా బాప్తేశము పొందాల కదా ఈరోజు మనం అడగాల మీరు ఏ నామమున బాప్తేశం పొందిన కదా ఆ నామంలో బాప్తిం పొందిన్రా మీరు పరిశుద్ధాత్మను ఆత్మను పొందిన్రా ఎందుకంటే ఇవి రెండు కదా మెయిన్ అవి లేకుండా ఇంకా వేరే ఎందుకు చెప్పు అంటే నువ్వు ఆయన నామంలో బాప్తిం పొందితే నువ్వు పరిశుద్ధాత్మ అనే వరం పొందితే అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటావు కాబట్టి నువ్వు ముద్రించబడతావు ఇవి రెండు లేకపోతే నువ్వు ఎక్కడికి పోయి సేవ చేస్తే ఎవరికి లాభం చెప్పండి మన వల్ల ఏం లాభం చెప్పండి నువ్వు ఎన్ని ఆదరణకరమైన వాక్యాలు చదివితే వాళ్ళు ఆదరింపబడ్డారు కానీ శారీరకంగా ఆదరింపబడ్డారు కదా పోయి నువ్వు వాక్యం చదువుతావు ఇళ్లలోకి పోయి ఏం చదువుతావు కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తావు చెప్తావు వస్తావు కానీ ఆ శారీరకంగా ఉన్నవాళ్ళు ఆ కుటుంబ సభ్యులతో ఉన్నవాళ్ళు నీ మాటలకి ఆదరణంగా ఉంటారు కానీ అస్సలైన ఆదరణ ఇది కదా కదా మీరు ఏ నామానా బాప్తీసం పొందినరు మీరు పరిశుద్ధ ఆత్మను పొందినరా లేదా దాని ఆవశ్యకత ఏందో చెప్పడమే కదా మన పిలుపు కదా అది చేసినప్పుడే కదా వాళ్ళు కరెక్ట్ గా సర్వసత్యంలోకి నడవగలరు దేవుని ఆత్మ పొందుకుంటేనే కదా సర్వసత్యంలోకి నడవగలరు ఈరోజు క్రైస్తవులంతా ఎట్లా అంటే చూడండి మనుషుల బలహీనతలు సమస్యలు కాబట్టి వాటికి తగినట్లుగా ప్రవచనాలు చూసుకొని ప్రకటించి ఆ చెప్పేవాడేదో కదా అది కూడా గారిడితనమే కదా అది కూడా స్వార్థమే కదా ఆ రీతిగా అక్రమంగా చేసుకొని సంపాదించుకుంటున్నారు అన్నట్టు జేబులు నింపుకుంటున్నారు అన్నట్టు కదా మళ్ళీ బ్యాంకులు నింపుకొని ఆయన ఇల్లును మాత్రం ఏం చేసినారు కదా ప్రస్తు చేసి కదా ఎందుకంటే నువ్వు పనిచేయాలా ఇంటిని మంచిగా చక్కబెట్టాలా ఇంటిని భయంకరంగా వెలిగించాలా కానీ నువ్వు ఆ ఇంటిని కట్టిక చేకటి ఇంటిలాగా చేసేసినావు కదా జీతగాడివి ఇంటి యజమానులాగా నిన్ను పెట్టిపోతే నువ్వు జీతగాళ్లాగా తయారైనవు అన్నట్టు కదా కాబట్టి చూడండి ఎప్పుడైతే ఆ మాట చెప్పిండే వాళ్ళందరూ బాప్తీసం పొందిరి అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకను మొదలు కాబట్టి ఎప్పుడైతే వెళ్ళిండో పౌలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడండి ఆయన యేసు క్రీస్తు నామన ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయన చేతులు ఉంచిండో పరిశుద్ధాత్మ అనేది వాళ్ళ మీదకు వచ్చిందంటే పౌరులో ఉన్నది దేవుని ఆత్మ అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది అంటట్టు కదా ఈరోజు చూడండి దేవుడు చూడండి ఈరోజు ఎట్లా జీవిస్తున్నారు మనుషులు అసలు పరిశుద్ధాత్మ అనే దాని గురించి చెప్పరు ఎందుకంటే ఆ చెప్పేవాడికే తెలియదు కదా వాడే గుడ్డోడైతే ఇంకో గుడ్డోడు ఇంకో గుడ్డోడు ఎట్లా నడిపిస్తాడు అందుకు ఈరోజు దేవుని బిడ్డలు గొర్రె కషాయవాడిని నమ్మిపోతా చూసినావా అట్లా పోతున్నారన్నట్టు అంటే వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని కొందేచ్చుకొని పోతున్నారు కాబట్టి చూడండి దేవుడు చెప్తుండే ఇక్కడ ఇంకో మాట అప్పుడు ఆపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఏడవచనము వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు చూడండి ఎప్పుడైతే పౌలు చేతులు ఆయన ఏస్తు నామమున వాళ్ళకి బాప్తీసం ఆ పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పినప్పుడు అది వాళ్ళ మీదకు వచ్చినప్పుడు పన్నెండు మంది పురుషులు చూడండి అప్పుడు ఒకటో కోరికి రాసిన పత్రిక పదో అధ్యాయం మూడవ వచనంలో అందరూ కాబట్టి ఇక్కడ వాక్యం దేవుడు ఏం చెప్తుండంటే మనం ఈ రోజు చెప్పాలని దేవుడు చెప్తుండు కదా మన సేవ ఏంది ఆయన సత్యంలోకి నడిపించాలా కాబట్టి ఈరోజు నా ఏసుక్రీస్తు నామాన్ని గురించి మనం చెప్పాలా ఆ నామానికి ఉన్న గొప్పతనం ఏంది కదా ఎందుకంటే చెప్పేవాడు లేడు కాబట్టి కదా ఏర్పరిచిన వాళ్ళంతా ఏమైపోయినారు జీతగాళ్ళు అయిపోయినారు కాబట్టి ఈరోజు నువ్వు యజమానులాగా తయారైతే యజమానుడు అయితే నువ్వేం చేస్తావు జీతగాళ్ళు చేయకపోయినా వాళ్ళు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టావు కాబట్టి నువ్వైతే ప్రయాసంతో కష్టపడి చేస్తావు నీ ఇంటి మీద నీకు ప్రేమ ఉంటది కదా ఈరోజు దేవుడే కదా దేవుని బిడ్డలే దేవుని ఇల్లు కదా కాబట్టి ఆ ప్రేమ నీకుంటే ఈ జీతగాలందరినీ నువ్వేం చేస్తావంటే తొలగించేసి నువ్వే దిగి పనిచేసుకోవాలి కాబట్టి నువ్వే కష్టపడాలన్నట్టు కాబట్టి దేవుడు చూడండి మనకు చెప్తుంది ఏంటంటే ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మనం ప్రకటించాలా నువ్వు పరిశుద్ధాత్మ గురించి ప్రకటించకుండా నువ్వు ఎన్ని సంఘాలు సందర్శించినా నీ సేవ అది ఎందుకు పనికిరాని సేవే ఎందుకంటే శారీరకంగా వాళ్ళకి శక్తినిచ్చినా కానీ ఆత్మలు మాత్రం చచ్చిపోయే స్థితికే తయారైనాయి అన్నట్టు కదా వాటి ఆత్మలు ఘోషిస్తున్నాయి అన్నట్టు కాబట్టి చూడండి మనం పరిశుద్ధ ఆత్మ గురించి ప్రకటించాలా కదా పేతులు ఆ రీతిగానే చూడండి పేతులు కానీ పౌలు కానీ ఎందుకంటే వృద్ధి వాళ్ళకి మనం ఏం చేయాలా మార్గం చూపించే దారి కనిపించాలి కదా కదా దేవుడు కనిపించిండు కదా ఇస్రాయల్ ప్రజలకి మేఘస్తంభం లాగా పగులు రాత్రి అగ్నిస్తంభం లాగా అంటే అంటే అక్కడ వెలుగులాగా నువ్వు ఉండాలన్నట్టు అప్పుడు నువ్వు వెలుగులాగా నిలబడితే వాళ్ళకి దారి కనిపిస్తే వాళ్ళు నీతో పాటు నడుస్తారు అన్నట్టు ఆ పని నువ్వు చేయాలన్నట్టు దేవుడు చెప్తుడు కాబట్టి మనకి ప్రభు చెప్తుంది అదే మరి కాబట్టి మనం అనేకులన్నీ నడిపించాలా ఎందుకంటే ఈరోజు మొత్తం క్రైస్తవులు అంతా ఎట్లా ఉన్నారంటే బానిసత్వమే గారిడీలు చేసే వాళ్ళని లక్ష్య కదా కాబట్టి ఆ లక్ష్య పెట్టే వాటిని నువ్వేం చేయాలంటే ఆ చరల్లాగా ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ పిలిపు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ సమరయ పట్టణం నమ్మి బాప్తిసం పొంది ఆ చరల్లో ఉన్న దాని నుంచి విడుదల పొందిండ్రో ఆ గారిడీ అతను కూడా విడుదల పొందిండు అన్నట్టు అంటే ఆ రీతిగా అతని హృదయం కూడా ఏమైంది దేవుడు మాట్లాడితే ఆ హృదయాన్ని ఏం చేసింది ఆయన సరి కాబట్టి గారిడీ గాళ్ళు అంటే సేవకులు ఉన్నారు చాలా మంది మరి పరిసైలు శాస్త్రం లాంటి సేవకులు లేకపోయినా ఈ నులిబెచ్చని జీవితం దీవించే ఈ గొప్ప జన సమూహం ఎట్లగో లోకాన్ని చూసి ఆ పెద్ద సేవకుడు కదా వాళ్ళు చెప్తే కరెక్ట్ అని తెలియక గురుడితనంతో వెంబడించే సేవకులు కూడా పాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళని కూడా నువ్వు మార్చాలన్నట్టు కదా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవడో ఒక మార్గం చూపించిండు అది మంచిదే అనుకుని ఆ మార్గంలో పోతున్నారు కదా ఇప్పుడు అది కాదయ్యా మార్గము ఇది ఇది మార్గము ఇటు రాండి మీరు అని చెప్తే వాడికి అప్పుడు కనిపిస్తుంది అన్నట్టు అప్పుడు కనిపిస్తే అప్పుడు దాకా పోతుందంతా చీకట అని తెలుసుకొని నీ మార్గంలోకి నడుస్తున్నట్టు కాబట్టి ఈ సీమోననే మనుషుల్లాగా గారిడు చేసే సేవకులు అంటే తెలియక ఈ లోకం సేవకులు చేస్తున్నారు మనం కూడా అట్లనే ఉండాలన్నట్టు చేసే సేవకులు ఉంటారు కదా వాళ్ళు కూడా రక్షింపబడతారు ఎందుకంటే వాళ్ళు తెలియక లోకాన్ని చూసి లోకంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చూసి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని ఆ రీతిగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు విడుదల ఇవ్వాలా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మీద కూడా దేవుడు జాలే కానీ కొన్ని బ్యాచ్లు ఉంటాయి కదా అన్ని తెలిసి కూడా కఠినపరుచుకొని ఉంటాయి అన్నట్టు ఎందుకు అహంతోను గర్వంతోనూ కదా ఆ గుంపు వినదు ఏది పరిశైలు శాస్త్రుల్లాగా అంటే పెద్ద పెద్ద సేవకులు వినరు మన మాట ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలుసా నువ్వు నాకు చెప్పేది అన్నట్టు అంటారు ఎందుకు మన ప్రభుని అన్నాడు కదా నువ్వు మరియమ్మ కుమారుడు కదా ఏసేపు కుమారుడు కదా నువ్వెట్లా మా శరీరాన్ని జన్మ నువ్వు మాకు చెప్పేవాడివి మా కళ్ళ ముందు తిరిగి పెరిగినోడివి మా ముందు ఉన్నవాడు నువ్వు చెప్తే మేము వినాలా మేము యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు ఎంతటోడివి నువ్వు వచ్చింది ఐదేళ్ళు కావచ్చు ఐదు నెలలు కావచ్చు పది ఏళ్ళలోడివి మా అనుభవం అని అంటారు చూసినావా అవి వినవు కని కొన్ని వింటాయి ఆ జాతిలో నుంచి తక్కువ రకమైన జాతి అన్నట్టు ఏది గ్యారెడీ చేస్తూ తెలియక ఆ జాతిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వింటారన్నట్టు సేవకులు అంటే తెలియక మార్గంలో నడిచేవాళ్ళు తెలిసినాక వాళ్ళు ఆ మార్గంలో నడవరు కదా కాబట్టి సీమోను మనుషుడు కూడా గ్యారెడీ చేసే అతను కూడా అది నమ్మి ఏం చెప్పిండో పిలిపిని ఎడబాయకండి పిలిపి చెప్పేదే నిజం అని చెప్పి అన్నాడు కదా అట్లాంటి పాస్టర్లు కూడా ఉన్నారన్నట్టు కాబట్టి వాళ్ళ మీద కూడా దేవునికి జాలి అన్నట్టు కాబట్టి మనం వాక్యం విన్నా మనము మనం చెప్పాలా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు ఎంత సేవ ఎవరికైనా చెప్పొచ్చు కానీ నువ్వు పరిశుద్ధాత్మ గురించి మాత్రం మనం ప్రకటించాలా ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళే ఆయన నొసట ఎందు ముద్రించుకుంటాడు దేవుడు నువ్వు ఇంకా వేరే ఏం చెప్పినా ఈ శరీరకంగా వాళ్ళకి ఆదరణ దొరుకుతుందేమో వాళ్ళ శ్రమంలో చూసి కష్టాలు చూసి మాటలో వాళ్ళకి తృప్తి ఉంటదేమో కానీ మన పిలుపు అని కానే కాదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలకు నడిపిస్తే నువ్వు ఆదరించాల్సిన అవసరం లేదు కదా ఆదరణ కర్త ఆయనే కదా సత్యస్వరూపైన ఆత్మ అంటే ఇంకా ఆయన ఆదరించుకుంటాడు అన్నట్టు నువ్వు అంటే నువ్వు పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకుంటే దేవుడే వాళ్ళకి ఆదరణకర్తలాగా ఉంటాడు కదా కాబట్టి ఆయననే చూసుకుంటాడు అన్నట్టు ఇక నీ ఆదరణ వాళ్ళకి అవసరం లేదన్నట్టు కాబట్టి మనం చెప్పాల ఆదరణకర్త గురించి మన ప్రభు గురించి ఎందుకంటే ఇక్కడ చూస్తే ఉంది ప్రకటన గ్రంథం ఈ ఒక్క వచనంలో మరి నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీమోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఆయన నామమున ఆయన తండ్రి నామమున నొసల ఎందు లికింపబడి ఉన్న నూట మంది ఆయనతో కూడా ఉండేరి కాబట్టి మరియు విస్తారమైన జ్వలములు ధ్వనితో గొప్ప ఉరుముతో ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీనలు వాయించుచున్న వైనుకుల నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున జాలలేరు కాబట్టి ఈ ఈ కొత్త కీర్తన పాడాలంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలా కదా అప్పుడే కదా సర్వసత్యంలోకి పోగలవు దేవుని విధానాలు చూడగలవు అయన ఆత్మీయ స్థితిని చూడగలవు కాబట్టి వాళ్ళనే దేవుడు కొనుక్కుంటాడు అన్నట్టు కదా ఆయన కొనుక్కోవాలంటే నువ్వు ఎట్లా ఉండాలా దేవుడిని కాబట్టి మనం ప్రకటించాలా పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఎందుకంటే చూడండి భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకునజాలలేరు కదా ఇక ఎవరు ఆయన కొనుక్కునే వాళ్ళు తప్ప కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది అదే ఆయన మన తండ్రి మన ప్రభు మన ఏసయ్య ఆ గొర్రెపిల్ల మన ప్రభువే కాబట్టి ఆయన నొసల ఎందు లిఖింపబడి ఉన్న కాబట్టి నీ నొసట ఎందు ఆయన లెక్కించుకోవాలా నిన్ను ముద్రించుకోవాలా కదా నువ్వే కొత్త కీర్తన పాడగలవు నువ్వే నేర్చుకోగలం ఇంకా ఎవ్వడం నేర్చుకోలేడు అన్నట్టు కదా ఎందుకంటే నేర్చుకోలేరు అన్నట్టు ఎందుకంటే ఆ నూట నలభై ఆయన విధానాలు చూడగలుగుతారు ఆ రీతిగా కొత్త కీర్తన పాడగలరు అన్నట్టు కదా కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలా ఆ రీతిగా ప్రయాసపడాలా మోస ద్వారా ఎట్ట ఇస్రాయేల్ ప్రజలు అనేకులు రక్షణ రక్షణలకు నడిపింపబడ్డారు కాపాడబడ్డారు అలాగే బాప్తీసం ఇచ్చు యోహన ద్వారా అనేకలు కాపాడబడ్డారు అలాగే పిల్లిపు ద్వారా పేతుల ద్వారా పౌలు ద్వారా కదా ఈ రోజు మన పేర్లు కూడా ఉండాలి కదా ఆ నలుగురు జీవులు ఆ పెద్దలు ఎవరు పితరులు కదా మన పితరులు వీళ్ళే వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా మీ స్థానం కూడా అక్కడ ఉంటే అది దేవుడు మనల్ నుంచి మనం అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు అక్కడ ఉండాలంటే నువ్వు ఎంత కష్టపడాలన్నట్టు మనం ఎంత ప్రయాసపడాలన్నట్టు కదా కాబట్టి మనం ఆ రీతిగా ఆ నూట నాలుగు వేల మంది ఎక్కడ ఉన్నారు కదా నాలుగు జీవులు పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ పెద్దలు దగ్గర మనము కూడా ఉండాలా మన ప్రభు దగ్గర ఉండాలా అని మనం కూడా ప్రయాసపడదాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా నీకుతులయన స్తోత్రములు ప్రభ అవును ప్రభ మోసే నీ బట్టి విధేయత గణపరిచిన ఆయన నీ చిత్తములు జరిగించినాడు కాబట్టి మోసే నడిచే ప్రతి మార్గంలో మీరు ప్రగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి ఆయన నడిచినారు ప్రభ ఆయన ఎందుకు నడిచినారంటే వాళ్ళు నడిచే మార్గంలో వెలుగు కావాలా కాబట్టి ప్రభా ఎందుకంటే రాత్రి పగలు లేకుండా నడుస్తున్నారు ప్రభా కాబట్టి వెలుగు నువ్వే ప్రభా కాబట్టి ఇది ఏం చెప్తుందంటే ప్రభా ఈ రోజు మేము కూడా రాత్రి పగలనే తేడా లేకుండా నీ వెలుగు ధరించుకొని మేము ప్రయాసపడాలా ఆ వెలుగు అనేక చీకటిలో ఉన్న వాళ్ళని ఆ వెలుగు మార్గంలోకి నడిపించేదానికి వాళ్ళకి కనబడేలాగా ఆ వెలుగు చూపిస్తేనే ఇది వెలుగని వాళ్ళు చూడగలరు ప్రభా లేదంటే అది కూడా చీకటే అనుకుంటున్నారు ప్రభా కాబట్టి అది చీకటి కాదు వెలుగని మేము చూపాలా కాబట్టి మోస ఎట్లా ఆ నీ దగ్గరికి నడిపించిండో ఈ రోజు అనేకులని నాయన నీ బిడ్డలందరినీ మేము నీ సత్యంలోకి నడిపించాలా ప్రభా కాబట్టి ప్రభా నాయన పేతులు కానీ పౌలు కానీ ఆయన పౌలు అయితే పరిశుద్ధాత్మ గురించి నాయన తండ్రి ఏసు క్రీస్తున్ నామం గురించి నాన ఎంతగానో ప్రకటించినారు ప్రభాపస్తులు ఈ రోజు లేఖనాలు ప్రకటిస్తున్నారు కానీ నాయన గ్రహించలేని ఎందుకంటే చదవలేరు చదివినా గ్రహించలేరు గ్రహించినా అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోవాలా ఈ మూడు రావాలంటే నిందు నీ పరిశుద్ధ అభిషేకం కావాలా ప్రభా అది లేదు కాబట్టే సాఘాలు ఈ రోజు గ్రహించలేని గుడ్డి స్థితిలో ఉన్నారు అర్థం చేసుకుని స్థితిలో ఉన్నారు కాబట్టి గలిబిరి తయారైనారు ప్రభా తండ్రి దయ్యాల బోధలు మోసపోయినారు ప్రభా ఈ రోజు క్రైస్తవులు ఎందుకంటే మీ ఆత్మ లేకపోతే ఏది మేము చూడలేము గ్రహించలేము అర్థం చేసుకోలేము ప్రభా కాబట్టే పరిశుద్ధ ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రభ మీరు మాకు చూపించినారు ప్రభా మేము అనేకులకు కూడా మేము చూపించాలా ప్రభా అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించి నాయన నీ కొరకు బహుగా మీరు ఇచ్చిన ఇల్లు ఇదే ప్రభా నాయన నీ బిడ్డలే ప్రభ ఆ ఇంటిని మేము వెలిగించాలా ప్రభ ఆ ఇంటిని ప్రభా ఈ రోజు చెదిరిబట్టిపోయిన ఇల్లు తయారైంది ప్రభ దాన్ని అంగరంగ వైభవంగా నాయన తండ్రి పెళ్లి జరిగే ఇల్లు ఎట్లా వెలిగింపబడతాో నాయన ఊరు మొత్తంలో ఎట్లా కనిపిస్తుందో అట్లా నాయన ఈ రోజు మేము వెలిగించాలని ప్రయాసపడుతున్నాం మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి పరిశుద్ధుల బాగు తండ్రి మీకు కృతజ్ఞత స్థితి దిన సంచినారు మీ కొరకులు మరోసారి వాళ్ళు జ్ఞాపకం తీసుకుని తర్వాత మిమ్మల్ని శ్రద్ధించగల అవకాశం బట్టి మీకు ఎంత వల్ల ముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సమదల కాలంలో మేము ఎట్లా జీవించాలా మీ కొరకు సాక్షిగా మీరు మార్గం తెలియజే ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ మీ నీతి సత్యాన్ని తయారీగా మేము అనేక ప్రాంతాలు ప్రకృతి అక్కడ ప్రకటి నుంచి బిడ్డ మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ మీరు మాకు అందరికీ ఒక పని అపగించబెట్టారు నైనా మేము ఆ పని మోగించాలా కొనసాగించుకోవాలా చివరి వరుకుతుంది అటువంటి భాగ్యాన్ని మాకు ధైర్యం మనిషిని పరిపాలని విధాలుగా ప్రతి విషయంలో మీ యొక్క ఆత్మీయ నడిపింపుకు మేము తను మళ్ళీ సమర్పించుకోవడానికి సాయం పనుమని ప్రార్థిస్తున్నాం అయినా మో శరీతిగత మళ్ళీ ఐగుతుల నుంచి ఈ సగ్లు సేవ మాకు అందరికి అనుకరించినారనైనా మేమందరం ఆ రీతిగలించి చేయాలా మనం ఓట్లు చవింపు కలిగి నైనా ముందుకు పోవాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రతి ప్రధాని సిస్టర్ని వాళ్ళు నాశించండి మరి కుటుంబీలు నాశించండి కుటుంబాలు ఇచ్చే అద్భుతాలు మరి హేముదారులు వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి కార్యాలు అందరినీ మీ వరకు సాక్ష్యంగా పెట్టుకొని మీరు రాకపోతపరచుకోమని ఏ సూకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతలుగుతుంది మహిమా సరీపొక దేవ కృపమైనయా నీకే స్థితులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడైనా అన్ని కృపలు భద్రపచుకున్నారైనా మమ్మల్ని నిలబెట్టిన ప్రభావ దివారాత్మిక ఆచి కాపాడు నూతన దినం అనుగ్రమించినట్టు దాన్ని బట్టి నీకు వన్నాాలి సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగు కాక హళలుగా నా ప్రభా ఇక మధ్య కనసంలోనైనా గొప్ప మీ వాక్యం చేత నిర్మాతో మాట్లాడారు ప్రభావ మమ్మల్ని ఎంతగానైనా బలపరిచినైనా క్రైస్తవ సంఘంలోనైనా పశుభాపణ అభిషేతం లేదు ప్రభావ అందుకే ప్రభావ వాళ్ళ సత్యాన్ని గ్రహించలేక ఉన్నారు ప్రభావ కాబట్టి మేము ఎక్కడున్నా కానీ ప్రభా మీ ఆత్మాభిషేకం ప్రభావ గురించి మేము ప్రకటిస్తూనే ఉన్నాం ప్రభావ మరి విశేషంగా ప్రభావ అనేక చోట్ల లేదు ఆ ప్రాంతంలో మేము ప్రకటించాలా ప్రభావ అనేకులు ప్రభావ ఏసు క్రీస్తు నామములు గొప్ప దేవానికి వనాలు ఇస్తాయా మీకు స్థుతి శ్రోతాలు అర్చించుకున్నదానా ప్రవా సంఘంలోని ప్రతి లోపాలను మీరు దిద్దాల ప్రవా సంపూర్ణ ప్రవ మీ వాక్యంలో నడిపించాలా అలాంటి భారాన్ని మీరు మాకు అనుగ్రించాలని మీరని బలపరిచండి ప్రతి చోట మీ కొరకు మీ సాలు జీవించాలనే సాయమైన అదిష్టమైన మీరు ఆత్ర తొరుగుంది మేము సిద్ధపడాలి అనేక మీ సమస్త మీరు శిష్యులుగా చేయాల ప్రవా అయినా ఇసాయా మీకే వనాలు అర్పించుకుని మీరు ఆత్రుడు బహుతరుగుంది ప్రభావ అయినా ఇస్తే ప్రభావ మీ అందరినీ ప్రవా అయినా మీరు ఆత్రుడు మేము సిద్ధపడి అనేకుని అనేక ప్రాంతాల అనేక చోట్ల వెళ్ళి ప్రభావ మీ స్వార్థని నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాల ప్రభావా అలాంటి సేవలో మీ కాలంలో నడిపిస్త ముందుకు నడిపించండి ప్రభావం సంపూర్ణంగా ముందుకు వెళ్ళిపోవాలి మీరు ఎక్కడ నడిపిస్తే మేము ఏ ప్రాంతానికి వెళ్ళమంటే మేము ఆ ప్రాంతానికి వెళ్తాం ప్రభావైనా దేవం మీ తీర్మానించుకోవాలి కాబట్టి ప్రభావ రీతిలో మీరు నడిపిస్తున్నారు అయినా గొప్ప దేవానికి వర్ణాలు అందించడం మీ వాక్యం ప్రవణతాన్ని ప్రతి దశలో ప్రభావం ఓ ప్రభావ ఇంకా సంపూర్ణంగా వాటిని మేము ధ్యానించాలా ప్రభావ అనేక మంది విషయాలు ప్రభావం మాకు దాచిపెట్టిన ప్రభావ వాటిని ఇప్పుతున్నారు వాటిని గ్రహించాలనే సాయపడమైన ప్రాదిష్టమైన ఇంకా ఆత్మీయతులు మనం ఇంకా నడిపించండి గొప్ప దేవానికి వందలేసా ప్రదర్శిస్తానందరూ మీరు ఆశ్రదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చెప్ప నింపని ప్రభావ గొప్ప దేవానికి వండాలి సయ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలను జరిగించని వాళ్ళు ఉద్యోగ స్థానం పనిబాట్ల అంతట్లో మీరు సహాయకులు నడిపించని ప్రవా నా తన వైరస్ నుంచి ప్రవా వ్యాక్సిన్ మీరు కాపాడండి మీకు భద్రపరచుకోండి శ్రమల కాలంలో ప్రభావ తండ్రి బయక ఉన్న శ్రమల కాలం ఉంటున్న ఎవరు కూడా ప్రతి శ్రమలో చెక్క పడుతున్న ప్రభావం జయించి ముందుకు వెళ్ళగా తయారు చేయండి ఎందుకంటే మీరు సమస్తం మీరు జయించినారు ఆయన జయించునే ఈ రోజు వరకు ప్రభ మాకు విజయం ఇస్తున్నారు కాబట్టి ప్రభ మేము కూడా జయించాలా ప్రతిదీ ప్రభావ ఆయన మా శక్తి ప్రయాణం ఉంది ప్రభావా దానికోసం మేము సిద్ధపడాలా దివరాత్రి మేము ప్రార్థనలు కనిపెట్టుకోవాలి వాక్యం మీద నానబడాలా ఓ గొప్ప దేవతాన్ని అనేక విషయాలు మేము తెలుసుకుని ప్రవా క్రైస్తవ జీతంలో అనేక మేము ప్రకటించాలా మరియు విశేషంగా ప్రభావ మా జీతాలు కూడా సంపూర్ణ మేము మార్పు జెండాలో ప్రభావ సంపూల మేము సాగిపోవాలా పౌలన్నాడు ప్రభావా అప్పుడు కౌలు కూడా సంపూర్ణం కాలేదు ప్రభావ కానీ సంపూలెట్టు సాగిపోదు అన్నాడు కాబట్టి ఒక దశ నుంచి ఒక దశ మేము సాగిపోతున్నాను అనలా రాజ తాలాప చెవులు మాకు ఇచ్చినారనైనా ఓ ప్రభావ ఏ తాలక్ చేయ మాకు ఇచ్చినావు ఏమి ఇచ్చారు అని తెలుసుకోవాలంటే గ్రహించాలా ప్రభావ వాటి ప్రకారమే అమలు పరచుకుని ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావానికి సేవలు నడిపించి అందరి ఆశ్రయించి దీవించి ప్రతి చోటి మీకు మన శాసన శుద్ధ పచ్చుకోమని తల్లిదండ్రు ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థాం తల్లి ఆమెన్ రాజుల రాజాది దేవా రాజా యేసు క్రీస్తు నామం బట్టి ప్రభావ వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపుగా మీరు దయచేయండి ప్రభావ మీకు ఎంత కలియని వాళ్ళనుకున్నారు ప్రభు మీరు అక్కడ అతిథుడు ఉంది ప్రభావ మేము సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరిచాలా ప్రభావ కావాల్సిన శక్తి బలం మాకు దయచేయండి ముఖ్యంగా మీకు పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభావ గయగల తండ్రి కృపగల రాజా మా తండ్రి మా మీరే ప్రభావ మా రక్షకుడు మీరే ప్రభావ ఆకాశాన్ని భూమిని చూపించిన మా గొప్ప దేవుడు మీరే ప్రభావ ఆత్మస్వరూపులో ప్రభా సత్య స్వరూపులో ప్రభా దేవా ఎన్ని శ్రమాలు ఏడుపులు ఇబ్బందులు ప్రభ మీ నామం ని మైమపరచడానికి వస్తున్న ప్రతి ఒక్క వీడని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇంకా అంచలంచగా మీలో ఎదిగింపజేయండి మీ నామంని మైమపరచవడం నిమిత్తం ప్రభావ అనేకులని ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించాలా మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభాకంలోకి మీ నామంకే మహిమ కలుగుడు కాక ఏసీస్తు నామం ప్రాధాన్యస్తున్నాం తల్లి ఆ మెయిన్ పరిశుద్ధత్వం వల్ల దేవాణి దేవానికు లెక్కల నిబంధనలు కృతజ్ఞతాస్థుతులు పశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నిబంధనలు సభ వేలాది దూదలతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవాన్ని నీకెస్తం నీకే వందండి దేవాయప్రభ మరి వాకించభ మీరు మాత్రం మాట్లాడలేదు ప్రభా దేవాచప్రభ మరి యొక్క పరిశుభ్ర మాలుంటే ప్రభా తర్వాత నడిపించలేదు నీకే వందన ప్రభ దేవా ప్రభా అనేక సంఘం అక్కడ దగ్గరికి వెళ్ళే ప్రభా సత్యం ప్రకటించారు ప్రభా దేవ మొన్నక్కడికి దేవాయచ ప్రభావ మరి మేము కూడా ప్రభా మా ప్రతి ప్రవర్తన మీకు అప్ప చెప్తున్నాం ప్రభా దేవాత ప్రభావ మేము కంప్లీట్ గా ప్రభావ ఇంకా సంపూర్ణంగా మేము మారాలా ప్రభావ దేవం మాలో మార్పు రావాలా ప్రభా మా కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ మేము సంపూర్ణంగా మాకు సహాయం పడలే ప్రభావ ఇంత ప్రస్తుతం మీకే ఉన్నదండి దేవాయ మరి పాలు కూడా ప్రభావ మీరు ఎంత అభిషేకించే అనేక సంఘాల ప్రభావం మళ్ళీ లెటర్స్ రాసే ప్రభావ క్రీటింగ్ కర్స్ అనేక యొక్క ప్రభావ స్వాత ప్రకటించిన దేవ అలాగే మేము కూడా ప్రకటించాలి ప్రభా దేవాత ప్రభా అలాంటి ఆసక్తిని దయచేని ప్రభుత్వానికి స్థితి నీకు వెళ్ళాడుతుంది దేవాయిచి ప్రభావ మరి ఎన్నో అవకాశాలు ప్రభావ ఆ మూడు ఆకాశాలు చూశాడు కానీ ప్రభా మేమైతే ఒకటి కూడా దాటికోలేం ప్రభా దేవాయిత ప్రభావ అలాంటి ఆసక్తి మాకు కూడా మేము కూడా అలాంటివి చూడాలి ప్రభావ మాకు కొత్త కొత్త ప్రభా అలాంటి మా జీవితంలో దయచేని ప్రభావం ఇంకా స్థూతం నీకు వదాలు దేవాయిచు ప్రభా ప్రతి ఒక్క బిడ ఇంకా ఎంతమంది అయితే ప్రభావి ఇంకేంత మందికి అయితే ప్రభా పార్షుధత్మం లేదు వారికి పార్షుదం లేదా ఇచ్చిన అదే రీతిగా ప్రభావ మరి బాప్తిజం తీసుకోలేని వారు కూడా ప్రభావ ఏ నామంలో బాప్తిజం పొందాలి తండ్రి దేవాయచ ప్రభావ ప్రతి ఒక్కరు కూడా ప్రభావ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా అయితే నీకే వందనాలి తండ్రి దేవాయచ ప్రభావ అనేకమైన గుణమైన మార్మలు మాకు బల మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి కృతజ్ఞతలు తండ్రి స్కుతిని స్తోత హరి పరిశుధ్ర సర్వశక్తి మంత్రానికి దేవాయ ప్రభావ దేశ దేశం మధ్య శాంతి సమాధానం ఐక్యత దిన ప్రభావ ప్రతి ఒక్క దేశంలో ప్రభా సమాధానం ఉండాలా ప్రభావ దేవాయ ప్రభావ జనం మీదకి జనాలు ఇవ్వడం ప్రభావ ఇవాళ ఘోరాలు ప్రభావ మరి వాళ్ళని తప్పించిన ప్రభావ కాపాడండి ప్రభావ నీ బిడెళ్ళు ఏం సంబంధం ఉన్నారు ప్రభా వారిని అందరినీ ఏమి రక్షించుకునే ప్రభావ ప్రతి ఒక్క ఆత్మని ప్రభావ దృష్టించి యొక్క శుభత ప్రకటించడానికి ప్రభావ మరి మీ యొక్క జ్ఞానం మాకు కావాలి ప్రభా టైంలో ప్రభావ ఎలాంటి వాక్యలు మేము ప్రకటించాలో అది కూడా మాకు ప్రభా మేము ఆసక్తి పడి ప్రభావ అనేకరకు శక్తి మేము ప్రకటించమని తయారు చేయండి ప్రభావ సౌత్యం మీకే ఉన్నదండి యొక్క పరిస్థితి ప్రభావ మమ్మ నుంచి చేసుకుంటుభా మీ యొక్క రాకరికి మందరినీ సిద్ధపరచుకోమని ఏ కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం ఓకే మన ప్రవీణ చేసి క్రేస్తే కృప సమాధానం ఆడుతుంటూ మనందరికీ సదాకాలతో